రామాయణంలో నాకు ఒక చోట నుంచి ఒక చోటకి రామాయణంలో దశరథ మహారాజు గారు స్వర్గస్థులైనప్పుడు రాముడు అడవికి పోయి వెళ్ళాడు ఈ భరతుడు రాష్ట్రానికి ఐదు రోజులు ఆరు రోజుల్లో పట్టింది ఎక్కడ కేకాయ దేశంలో ఉంటాడు గుర్రాల మీద మనుషుని పంపిస్తే మళ్ళీ గుర్రాల మీద వచ్చాడు ఐదారు రోజులు పట్టింది ఈ ఐదారు రోజులు కర్మ ఎవడు చేస్తాడు ఆ భరతుడు రావాలిగా రెండో కొడుకు భరతుడు ఎవరూ లేరు అక్కడ భరతుడు శత్రుఘునుడు వెళ్ళారు ఒకవైపు వెళ్ళారు రాముడు లక్ష్మీడు ఇంకోవైపు వెళ్ళారు ఎవరూ లేరు అప్పుడు ఈ దేహాన్ని పాడైపోకుండా ఉండడం కోసం నూనె తొట్టేలో భద్రం చేశారు అని రా అని వాల్మీకి వర్ణిస్తారు సో నూనే ఇస్ ది ప్రిజర్వేటివ్ ఉప్పు ఎక్కువ నా మనం ఏమిటంటే ఉప్పు ఎక్కువ వాడకండి ఉప్పు బాగా తగ్గించాలి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మీరు ఉప్పు తగ్గించాలంటే ఉపాయం ఏమిటండి నేను న్యూట్రిషనల్ సైన్స్లోకి వెళ్ళాను దేనిలోంచి ఏమి సంబంధం లేదు చెప్తున్న పదానికి దానికి సంబంధం ఉంటే అలాగా డైగ్రెషను అదేమంటే ఉప్పు తగ్గించే ఉపాయం ఏమంటే మీరు టూ గ్రామ్స్ ది లిమిట్ ఆల్రెడీ యూఆర్ డబులింగ్ లిట్ మీరు ఫైవ్ గ్రామ్స్ దాకా తీసుకుంటున్నారు యూ ప్లీజ్ నోట్ ఇట్ తగ్గించే ఉపాయం ఏమిటంటే పులుపు లేకుంటే ఉప్పు తగ్గుతుంది కాబట్టి కట్ డౌన్ అంది పులుపు అప్పుడు ఉప్పు ఆటోమేటిక్గా తగ్గుతుంది కారం లేకుంటే ఉప్పు తగ్గుతుంది కాబట్టి పులుపు తగ్గించండి కారం తగ్గించండి ఉప్పు ఆటోమేటిక్గా తగ్గుతుంది ఈ విల్ బి సేఫ్ కాబట్టి ఉప్పు ఎక్కువైనప్పుడు తిన్నామనుకోండి తింటే ఏమవుతుంది కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది నోటికి కష్టం అనిపిస్తుంది శరీరానికి కష్టం ఆరోగ్యరీత్యా కానీ స్వరూపానికి తేడా ఏమున్నాయి స్వరూపంలో రుచ్యమైన ఆహారం కాబట్టి ఆ సమత్వం సమత్వాన్ని మీరు అభ్యాసం చేస్తే మీకు సమత్వం మహిమ అనుభవానికి వస్తుంది ధటిస్తే సమత్వం ఇస్తే మెరక్ అంటే కానీ లింగం తీశారు అది అది ఎన్ని దట్ ఈజ్ ఆల్ ఫేక్ అదంతా ఫేక్ సమత్వం ఇస్తే మెరక్తి తుల్యో మానావమానయో దట్ ఇజ్ మెరటెక్ కాబట్టి ఆ సమత్వాన్ని మీరు అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుందో తెలుసినా మీకు అందరి ఎందు ఒకే ఆత్మ చైతన్యం అనుభవానికి వస్తుంది శత్రుమిత్ర భావం ఏమి ఉండదు శత్రువు మిత్రుడు అనే తేడాలు ఏముండవు అందరో ఆత్మస్వరూపులుగానే అంటారు మీకు వాసుదేవుడి కథ చెప్పారు వాసుదేవుడు పాఠం చెప్తుంటే ఒక ఆవిడ తిప్పుకుంటూ వచ్చిందని ఆ కథ చెప్పాను ఇంక కాబట్టి ఆ సమం సమం సర్వేషు భూతేషు తిష్టంతం ఆత్మచైతన్యము అదే పరమాత్మ ఆ పరమాత్మయే సకల ప్రాణుల ఎందు సమముగా ఉండును సమో మశకేన సమోహస్తిన సమపులుషిన అని బృహదారం మంత్రం ఉంటుంది అంటే దోమలో ఏనుగులో తుషి అంటే చదపురుగు చదపూర్వీ చద చాలా డేంజర్ అసేవి అయినా కూడా దాంట్లో కూడా సమానంగా ఆ పరమాత్మ చైతన్యము గలదు శుని చైవ శ స్వపాకే చ్యాదిశ్రుతిస్మృతిన్యాయభ్య పరమాత్మన అసంసారితైవ అంటే ఆత్మ చైతన్యము అదే పరమాత్మ దానికి సంసారిత్వం లేదు ఎందుకంటే ఇప్పుడు విద్యా వినయం పన్నే బ్రాహ్మణే ఆ బ్రాహ్మణులో ఉండే ఆత్మ గవి ఆవులో ఉండే ఆత్మ హస్తిని ఏనుగునందల ఆత్మ శునిచైవ కుక్క ఆత్మ శ్వపాకేచ పశుమాంసభక్షకుని ఎందల ఆత్మ శ్వపాక అంటే పశుమాంసభక్షకుడు అని అర్థం అంటే ఎవరో తెలుసినా ఈ బార్బిక్యూ అంటారు చూడండి వాళ్ళే శ్వాక ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పచ్చి మాంసాన్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొచ్చి స్టీక్ అంటాడు అది పట్టుకొచ్చి బార్బిక్యూ బార్బిక్యూ అంటే గ్రిల్ పెట్టి దాని మీద కాల్చి ఆ అలా వేడివేడిగా భుజిస్తాడు వాడు శ్వపాకాహ వాడు ఏం చెప్పంటారు ఆ ఆహారాన్ని తీసుకునేవాడిని వాడు ఇంకా మానవ ధర్మాన్ని పూర్తిగా విస్మరించేసి పశుప్రాయంగా వెళ్ళిపోయేడని అర్థం పశువుతో సమానం అయిపోయడం అర్థం ఆ సింహానికి తోడేలకి వీడికి ఏది తేడా స్వపాక పాక పాక అంటే బార్ధిక్యం అని అర్థం అంటారు గిరిల్ గిరిల్ అంటారు గిరిల్ అనే మాట వింటే నేను భోజనం చెప్పిన అవుతాను వెళ్ళిపోతానని చెప్పాను ఒకసారి గ్రిల్ గిరిల్ అన్నారు ఎవాళ్ళు చూడండి మీరు ఆ మాట మాట్లాడతారంటే ఆయన జరగవటం వై యూ యూ టాక్ ఆఫ్ గ్రిల్ వై డూ యూ నీట్ grill? కాదండి వెజిటేరియన్ వెజిటేరియన్ వై యూ నీట్ గ్రిల్ సమ్ సింపుల్ ఫుడ్ తినవా అంటే ఈ గ్రిల్ ఏమిటి వై వై డూ యూ నీట్ గ్రిల్ అండి ఉందా ఇదంతా అమెరికా పిచ్చి ఒకటి గ్రిల్ తిని చార్జి ఈ తినే ఆహారం inka ఇంకా ఏవో పీపుల్ అని తినేసి కాబట్టి వాట్ స్వపాకా వాట్ స్కిల్ వాడి ఎందు ఆత్మ నేను డిఫరెన్సెస్ అన్నీ చెప్పాడు ఇప్పుడు కానీ శ్రీకృష్ణ దేవట్లాడు పండిట సమదర్శిన వీళ్ళందరి ఎందు ఆత్మజ్ఞానులు సమమైన ఆత్మను చూస్తారు కాబట్టి స్వపాకుని ఎందు విద్యా వినియోగం బ్రాహ్మణుని ఎందు ఒకే ఆత్మ ఉందంటే ఆత్మకి పుణ్యము పాపము సంబంధం ఎక్కడి నుంచి వస్తుందండి పాప సంబంధం ఉంటే స్వపాకుని ఆత్మ పాపిష్ఠే ఆత్మ అవ్వాలి పుణ్య సంబంధం ఉంటే విద్యామనే సంబంధం బ్రాహ్మణుని అందరే ఆత్మ చాలా పవిత్రమైన ఆత్మ అవ్వాలి పవిత్ర ఆత్మస్వరూపులరా అని వీళ్ళు ఉంటారు అందరూ పవిత్రాత్మస్వరూపులే పర్టికులర్గా కొంతమంది పవిత్రాత్మస్వరూపులని కాదు అందరూనూ ఏమరా నాకు పనుంది వచ్చేవా కుమార్ వెళ్ళిచ్చారా అంతా బాగా ఇతను బంగారు సదానంద ఏం ఫర్ సేవ అసిస్టెంట్ మేనేజర్ సమ్ నేమ్ బే కాల్సిన నాకు పేరు గుర్తులేదు ఏం ఫర్ సేవాలో ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్ అది ఆంధ్రప్రదేశ్ చాప్టర్కి ఇంపార్టెంట్ ఫంక్షన్ బై ఏమిటి సందర్భం శ్రీరామనవం అవును నేను శ్రీరామనవమికి ఊళ్ళో లేను కదా అందుకోసం ఇవాళ పంపించారు మీరందరూ ఒక ఒక్కొక్క ముక్క తీసుకొని వెళ్ళి తింటారు నేను ఒక్కడిని కూర్చొని తింటాననుకుంటున్నారే మీరు రుడ్డు పెట్టిన పుల్లారెడ్డి కుమారావు గారు చాలా పెద్ద మనస్సు నేను ఊళ్ళో ఉండట్లేదని తెలిసి నేను ఊరికే చూస్తున్నాను వింటాను ఓకే సో వీ విల్ మేక్ యూస్ ఆఫ్ దిస్ క్లాస్ అయిన తర్వాత మీరు రెండింటినీ విల్ మేక్ యూస్ శునిచైవ శోపాకేచారు ఇవి తెలుగులో పూర్తిగా రాశామా సకల కుక్క ఎందు కసాయి ఎందు కూడా అది ఉండే రాశారు స్వపాక అంటే కసాయి అని రాశారు సరిపడింది కదా జ్ఞానులు సమైన పరబ్రహ్మను దర్శించేవారు పండితా సమదర్శన బాగుంది ఈ వాక్యాలను బట్టి మీకేమర్థమైందండి ఆత్మస్వరూపానికి దానికే పరమాత్మను అర్థం ఆత్మన్నా పరమాత్మన్నా అదే ఆత్మ పరమాత్మ ఎలాంటిదంటే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి లాంటిది రెండు ఒకటే అవున నెయ్యి వేరును స్వచ్ఛమైన నెయ్యి ఇంకోటినా నెయ్యేమో జీవుడును స్వచ్ఛమైన నెయ్యి ఈశ్వరుడునా క్యా బాధే సో రెండు ఒకటే సో ఆ పరమాత్మకు అనగా ఆత్మకు స్వతహాగా సంసారిత్వము లేదు అసంసారితంగా అత ఏకదేశో వికార శక్తిర్వా విజ్ఞానాత్మా అన్యో ఇది వికల్పయ నిరవయవ్యాభ్యుపగ విశేషతో నక్యమండే పరమాత్మ నిరవయవ్యాభ్యుపగ పరమాత్మకు అవయవములు ఉండవు సర్వ్యాపకుడు ఆకాశమువలే అపరిచ్ఛిన్నుడు సర్వవ్యాపకుడు అని ఒప్పుకుంటారా ఆ మాత్రం ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది ఒప్పుకుంటారా ఓకే అది ఒప్పుకుంటే పై మాట చెప్తాను మేము అది ఒప్పుకోండి పరమాత్మకి నాలుగు చేతిలో రెండు చేతిలో ఉంటాయి ఆయన తోట ఇద్దరు కొంతమంది భార్యలతోటి కొంతమంది పిల్లలతోటి సంసారం చేస్తూ ఉంటాడని మీరంటే ఇంకా నేను పై మాట చెప్పేదేమీ లేదు నిరవయవత్వ అభ్యుపగమైన సతి పరమాత్మకి అవయవములు ఉండవు ఆ రకంగా మీరు ఉపాసన చేయవచ్చు తప్పు కాదు ఉపాసన కోసం అలా స్వీకరించవచ్చు కానీ అదే పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము నేను ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రెమిస్ టు మూవ్ ఫార్వర్డ్ నిరవయవత్వ అభ్యుపగమే మీరు పరమాత్మకి అవయవములు లేవు అని మీరు స్వీకరించిన తరువాత అత అంటే ఇందువలన ఇందువలన అంటే పరమాత్మకు అవయవములు లేవు కనుక అంశలు అనేవి లేవు కనుక పరమాత్మకు అవయవములు లేవు అని మీరు స్వీకరించినటువంటి సందర్భంలో జీవుడు ఈశ్వరుడు తేడా పెట్టి ఆ జీవుడు ఈశ్వరుని ఏకదేశము ఏకదేశము అంటే కొన్ని వందల వేల విస్తీర్ణమైన పృథివీ పంటలు పండే నేలు ఉంటే ఆ పృథివిలో ఓ చోట ఒక పది ఎకరాలు చవిటి నేల వచ్చింది అంతేంటిగా అలాగే పరమాత్మ అంతటా వ్యాపించుంటే అసంసారిగా ఓ చోట ఈ జీవుడు చవిటి నేల వలె సంసారీయే దుఃఖించివాడు ఒకడు వచ్చాడు అటువంటి కల్పన కానీ ఏకదేశ కల్పన వికారహ పరమాత్మ అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆయన అవి ఆయన అసంగుడు అసంసారి కానీ ఆయనకి వీడి ఆరోగ్యవంతమైన దేహంలో ఎక్కడో పుండు వచ్చినట్టుగా ఈ జీవుడనేవాడు జీవుడంటే పుండుగా వీడు ఎప్పుడు దుఃఖమేగా వీడు బతికే దుఃఖం ఈ జీవుడు పుట్టుకొచ్చాడు పుండు పుట్టుకొచ్చినట్టుగా ఆ పుండు ఏమిటి మిగతాదంతా హెల్తీగా ఉన్నా అక్కడ మాత్రం వికారం వచ్చింది అలాగా ఏమన్నా జీవుడు వచ్చాడు ఈశ్వరుడు కంటే మీరు చెప్పుట కానీ అది తప్పవుతుంది అలా చెప్పకూడదు పరమాత్మకు అవయవాలు లేవంటో ఇలాంటి మాటలు ఎక్కడ చెప్తారు అది చెప్పడానికి కుదరదు శక్తివా అని ఇది ఒకటే ఈశ్వరుడు ఉన్నాడు ఆయన అనంత శక్తి వంతుడు ఆయనకి శక్తులు ఉంటాయి ఆయన శక్తులు వేరు ఇప్పుడు ఒక దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఆయన ఈ వంద రూపాయలకి ప్రభువు వంద రూపాయలు వేరు వేరు వేరు వేరు అలాగే ఒకరి దగ్గర నాలుగు పవర్స్ ఉన్నాయనుకోండి ఫోర్ డిపార్ట్మెంట్స్ని శాసించే పవర్స్ ఉన్నాయనుకోండి పవర్స్ వేరువేరుగా ఉంటాయి ఆయన మాత్రం ఆయనలాగా ఉంటాడు అలాగే ఈశ్వరుడు ఉంటాడు ఆయనకి అనంతమైన శక్తులు ఒక్కొక్క శక్తి ఒక్కొక్క జీవుడు అని కల్పించడం శక్తి అగ్ని జీవుడు వీచే శక్తి వాయువు జీవుడు అని దేవతలందరూ వేరువేరు జీవులు తర్వాత ఈ సంసారంలో ఉంటారుగా మరి వీళ్ళు వీళ్ళు కూడా అలాగే ఏడు బాగా ఏడిచే శక్తి ఒక జీవుడు బాగా సగం నవ్వుతో సగ ఏడుస్తూ ఉండే శక్తి ఇంకో అని ఇలాగా శక్తి శక్తిమాన్ వేరు అని ఆ రకంగా నిరవయవుడైన పరమాత్మ ఎందు శక్తి రూపంగా జీవుడు సపరేట్గా ఉన్నాడని కల్పించుట విజ్ఞానాత్మ జీవుడు ఈ ఎరుకయ స్వరూపముగా కలిగిన జీవుడు వాటిని విజ్ఞానాత్మ అంటారు విజ్ఞానమయ పురుష వీడు అన్య ఆ పరమాత్మ కంటే ఏదో రకంగా భిన్నంగా ఉన్నాడు ఏకదేశం అంటావా అమిషంటావా వికారమంటావా ఏదో పేరు పెట్టి భిన్నంగా ఉన్నాడు అని కల్పించుట ఆ జీవున్నెత్తి మీద ఒక విశేషాన్ని పెట్టుట విశేషత అంటే ఏకదేశత్వము విశేషమో అంశ విశేషమో వికారమో విశేషమో శక్తి అనే విశేషమో ఒకటి పెట్టి లేకపోతే పరమాత్మకి పుణ్యపాపాలు లేవు వీడికి పుణ్యపాపాలు ఉన్నాయి అని విశేషమో ఏదో ఒక విశేషాన్ని వీడిని నెత్తి మీద పెట్టి వీడు పరమాత్మలో అంశగా ఉంటూనే సపరేట్గా ఉన్నాడు అంటే ఏ విధమైనటువంటి కల్పన చేయుట తాగాదు న్యే అలా కల్పించుట శక్యము కాదు అయితే మరి అంశురుగుతుంది మమైవాంశోజీవలోకే అనే ఓ వాక్యం ఉన్నది పరమాత్మ యొక్క అంశలు వీళ్ళందరూ కూడా అని ఇలాంటి వాక్యాలు ఉంటాయి వాటిని ఎలా చూసుకోవాలి మరి అంశాది శ్రుతిస్మృతివాదాచ ఏకత్వాద ప్రతిపాదకా వివక్షితార్థైక వాక్యయోగావోచమా ఇది అవచామ ఇది ఇంతకుముందే మేము చెప్పి ఉన్నాము ఏమిటంటే చూడండి మహాగ్ని నుండి మినుగురులు రవ్వలు అన్ని రవ్వలన్నీ మహాగ్ని నుండి పుట్టేయి అని వాక్యం ఉంది యథాగ్నే మహత విస్ఫులింగాహ అదే వాక్యం ఈ వాక్యము యొక్క అభిప్రాయం ఏమిటి ఈ రవ్వలన్నీ అగ్ని కంటే భిన్నంగా ఉన్నాయని చెప్పడం కోసం వచ్చిందా వాక్యము లేక ఈ రవ్వలు నీకు భిన్న భిన్నములుగా కనపడ్డా మహాగ్ని కంటే భిన్నంగా లేవని చెప్పడానికి వచ్చింది ఆ వాటి చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరు ట్యాక్స్ కట్టాలి కానీ మీరు ఎక్కడైనా ఇంటికి అద్దె కట్టినట్లయితే ఆ అద్దె కట్టినంత మేరకు మీరు ట్యాక్స్ నుంచి మీకు మినహాయింపు ఇస్తాము అని మీకు రూల్ వస్తుంది ఆ రూల్ యొక్క అభిప్రాయము మీకు అద్దెకట్టు అంటే వెసులుబాటు కల్పించడమా లేక ట్యాక్స్ ఎగగొట్టడానికి మరొక మార్గాన్ని మీకు చేతికి అందియడమా ఏమిటి కాదు యొక్క తాత్పర్యం వెసులుబాటు కోసం ఇచ్చారు కానీ ట్యాక్స్ ఎగగొట్టడానికి మరో ఉపాయం ఇచ్చారా మనం ఎలా చేస్తున్నాం ఇదిగో అనదర్ లూప్ హోల్ ఫర్ ట్యాక్సీవేషన్ మీరు ఏదైనా ధర్మకార్యాలు చేస్తే ట్యాక్స్ కట్టక్కర్లేదు ఆ డైరెక్ట్ పెట్టిన ఖర్చుకు మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అని ప్రభుత్వం వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించారు ధర్మకార్యాలు చేసుకుంటారు నాయకుల వీడేం చేస్తాడు ధర్మకార్య ట్రస్ట్ అని ట్రస్ట్ పెట్టారు ఆ ట్రస్ట్ చైర్మన్ వాడి భార్య సెక్రటరీ ఏమో బాగుమరిది ఆ ట్రస్ట్లో సూపరింటెండెంట్ ఏమో బావమురిది ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళే ఉంటారు ఈ ట్యాక్స్ని అవాయిడ్ దాంట్లో పెట్ట దానికి ఇస్తూ ఉంటాడు విరాళం దానికి ఇస్తాడు దానికి ఇచ్చిన డబ్బు వల్ల ట్యాక్స్ ఎగ్జామ్స్ తీసుకుంటాడు ఆ డబ్బు మీద కూడా మీడియా అధికారం చలాయించి వీడే ఖర్చు ఇప్పుడు ఆ డబ్బు ఖర్చు మీద కూడా మీడియా అధికారం చెలాయించినప్పుడు వీడు వీడు సొంత డబ్బులా వాడుకుంటున్నట్టే కదా ధర్మం చేసినా వీడు స్వంత డబ్బులా వాడుకుంటున్నట్టే కదా గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్స్ ఎగ్గొట్టి ధర్మం చేయాలా అందుకోసం పెట్టారు ఆ అందుకోసం పెట్టలేదు మీరు ధర్మకార్యాల్ని చేసుకుంటారని పెట్టారు అంతేకంటే ట్యాక్సీ ఎగ్గొడతారని పెట్టలేదు కానీ మనం చేసుకున్నప్పుడు ఇండియా ఈజ్ అ నేషన్ ఆఫ్ ట్యాక్సీ వేడర్స్ అదేవిధంగా యథా మహాజ్నేహ విస్ఫులింగా అంటే మీకు ఇప్పుడు ఈ విష్ఫులింగములన్నీ మహాజ్ఞ కంటే భిన్న భిన్నములుగా ఉన్నాయి చూసుకో వాక్యము యథా మహాజ్నేహ విస్ఫులింగా అదే అదే అదే వేదాంతం ఏమీ దుర్మార్గమిది ఘోర కలి అంటే వాక్యాలను అలా తప్పుదారి పట్టించేసి ప్రజలని తప్పుదారి పట్టించడం తప్పు కదా అది కాబట్టి ఈ వాక్యములు ఈ అంశాంశ భావాన్ని చెప్పే వాక్యములన్నిటికీ తాత్పర్యం ఏమిటంటే ఈ జీవులందరూ ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నారని చెప్పడం తాత్పర్యం కాదు అది ఎవరూ చెప్పక్కర్లేదు వీళ్ళకి తెలుస్తూనే ఉంటుంది వీళ్ళకి కనపడుతూనే ఉంటుంది మళ్ళీ శృతి చెప్పాలన్నమాట వీళ్ళు భిన్నంగా ఉన్నట్టు నీకు కనపడుతున్నారా అవును కనపడుతున్నారు పొరపడుతున్నావు సుమా పొరపడకు నిపురం వలు భిన్నంగా ఉన్నట్టు కనపడతాయా అవును కనపడతాయా కానీ భిన్నంగా లేవు ఆలోచించు ఆ అవును లేవు అలాగే వీళ్ళు అని అర్థం అని మీరు ఎలా చెప్పగలరు అదే అర్థమని మీరు ఎలాగ ఇది ఎందుకు కాకూడదు వాక్యం అయితే అదే ఉందే ఇదే ఎందుకు కాకూడదు అదే ఎందుకు అంటే శంకర్లు ఏమంటున్నారంటే ఈ దృష్టాంతానికి ముందు వెనుక ఒక వర్ణన ఉన్నది ఒక తాత్పర్యాన్ని శృతి ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది దాంతో ఈ దృష్టాంతం ఫిట్ అవ్వాలి ఏకవాక్యత దృష్టాంతమేమో భేదాన్ని ప్రతిపాదించేదిగా నువ్వు దాన్ని వ్యాఖ్యానం చేసి పెడితే కొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ తత్వమసి అని ఉంటుంది ఇప్పుడు నువ్వేం చేస్తావు తత్వమసే ఆ భేదాన్ని చెప్తా ఉంది నువ్వు దృష్టాంతాన్ని భేదపరంగా వ్యాఖ్యానం చేస్తే తత్వమసికి అది పొసదు ఏకవాక్యత కూడా దృష్టాంతం తూర్పు వైపు ఉంటే ప్రతిపాదించే విషయం పశ్చిమం వైపు ఉంది ఇది ఎలా ఉంటుందంటే మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పంచపాండవులు ఎంతమంది అని అడిగారు వాళ్ళు ప్రశ్నే అది పాండవులు ఎంతమంది కాదు పంచపాండవులు అది ఫస్ట్ అంటే వాడన్నా నలుగురెడ్డి అన్నాడు ఏ నలుగురు కూడా కాదు మంచం తనకు దృష్టాంతం మంచం కోళ్ళు వలే ముగ్గురు అని చెప్పారు వాళ్ళకి ఎరా అది ఏమి చూసినా ఎప్పుడైనా అలా చూసాం ముగ్గురెడ్డి ఏమిటో చూపించమంటే ఇలా చూపించారు అక్కడ శృతి తత్వమసి అహం బ్రహ్మాస్మి అని చెప్తో యథా మహాగ్నేర్విస్ఫులింగాహని దృష్టాంతం చెప్తే ఆ దృష్టాంతాన్ని మీరు అహం బ్రహ్మాస్మి తత్వమసి దాంతో ఏకవాక్యత కల్పించడం అసలు దృష్టాంతం యొక్క స్పిరిట్ చూసుకుంటే చాలు స్పిరిట్ చూసుకుంటే ఇది ఏకత్వాన్ని చెప్పడానికి వచ్చిందని చిన్న మీరు రోడ్డు మీద అడిగేవాడిని వెళ్ళేవాడిని అడిగితే ఓపెన్ మైండ్ ఉన్నవాడిని అవునంట అంచేతనే మీకు రహస్యం చెప్తారు పాశ్చాత్యులు మన ఉపనిషత్తులు చదువుకున్నారు స్వామి తథాగతానంద అని ఒక మహాత్ములు ఉన్నాడు రామకృష్ణ మిషన్ ఆయన న్యూయార్క్ రామకృష్ణ మిషన్ ఆయన ఒక పుస్తకం రాశాడు స్టడీ ఇన్ ది వెస్ట్ అని పుస్తకం ఒక రాశాడు ఉపనిషత్ వెస్ట్లో ఎవళ్ళు ప్రవేశపెట్టారు అని ఆయన దాని మీద కొంత స్టడీ చేయాలి రీసెర్చ్ చేస్తే చేయాలి వివేకానందుడు వెళ్ళాడు కానీ వివేకానందుకి ముందే ఎమర్సన్ థరో కార్లాయిలిన్ బ్రిటన్ షోపెన్ హ్యావర్ వీళ్ళందరూ ఉపనిషత్తులను అధ్యయనం చేశారు మ్యాక్స్ ములరు ఋగ్వేదాన్ని పబ్లిష్ చేశారు ఉపనిషత్తులతో సహా అసలు ఈ ఉపనిషత్తుల అధ్యయనం అన్నది వెస్ట్లో అంతకు ముందే ప్రారంభమైంది ఆ తర్వాత వివేకానంద స్వామి రామతీర్థ వీళ్ళందరూ వెళ్ళారు అది చాలా చక్కటి పుస్తకం వేశాడు నేను కొద్దిగా చూశాను మీకు దీంట్లో రహస్యం ఏంటంటే ఉపనిషత్తులను ఇండియన్స్ చాలామంది చదివారు కదా ఇండియన్స్లో ద్వైతులు చదివారు ద్వైతులు ఉపనిషత్తులు చెప్తారు అద్వైతులు అదే ఉపనిషత్తులు పట్టుకుంటారు ద్వైతులు విశిష్టాద్వైతులు అన్ని రకాల వాళ్ళు అవే ఉపనిషత్తులు పట్టుకుంటారు మీకు సో మెనీ డిఫరెన్సెస్ కనపడతాయి ఇండియన్ కాంటెక్స్లో వెస్ట్లో ఉపనిషత్తులు చదివిన వాళ్ళు అందరూ అద్వైతులే ఏమిటి కారణము అంటే ఏమిటో వాళ్ళు ఓపెన్ మైండ్లో ఉంటారు ఇక్కడ వీడికి ఆరవ ఏట నుంచి వీడు నువ్వు ఇండాక్ట్రినేట్ చేసి పెట్టేస్తారు ఆరవ ఏట ఏదైతే తొమ్మిదో ఏట వీడికి నామాలు పెట్టేసి లేకపోతే విభూతి పెట్టేసి వీడికి ఇండాక్ట్రిమినేషన్ వాళ్ళు అంటారు కాబట్టి ఓపెన్ మైండ్ ఉండే అవకాశం లేదు అక్కడ అందరూ ఓపెన్ మైండ్ తోటి ఉంటారు ఓపెన్ మైండ్ తోటి ఉపనిషత్తు తీసుకుంటారు వాళ్ళకి ఒరిజినల్ కష్టపడి సంస్కృతం నేర్చుకుని చదివిన వాళ్ళు మ్యాక్సిమం మొదలైన వాళ్ళు సంస్కృతం నేర్చుకుని చదివారు కొంతమంది కార్లైన్ మొదలైన వాళ్ళు అనువాదాలు తెచ్చుకుని చదివాడు అనువాదాలు కూడా చేసిన వాళ్ళు క్లీన్ అనువాదాలు చేసిన పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఉపనిషత్తులంటే అద్వైతమే అనే ఒక యూనిఫామ్ విషయంలో ఉంటారు ఇండియాకి రండి ఉపనిషత్తులంటే అద్వైతం ఒకటి అంటాడు విశిష్టాద్వైతం ఇంకోటి ఉంటాడు ద్వైతాద్వైతం ఒకటి ఇన్ని రకాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఓపెన్ మైండెడ్నెస్ లేదు వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ టు సతన్ గ్రూవ్స్ ఆ గ్రూవ్ లైక్ థింకింగ్లోనే ఉంటారు తప్ప ఓపెన్ మైండెడ్ థింకింగ్ ఉండదు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఆ దృష్టాంతాన్ని ఒక ఆబ్జెక్టివ్గా ఓపెన్ మైండ్తో చూసి వాడికి ఎవరు చూసినా వాడికి అది ప్రతిపాదకంగా కనపడుతుంది భేద ప్రతిపాదకముగా కనపడదు కానీ మాట అది ఏకత్వము అని చెప్పొచ్చు భేదము అని చెప్పొచ్చు అని మాట వరసకి అంగీకరించిన మీరు ఈ దృష్టాంతం వల్ల సాధించేటువంటి దారిష్టాంతికాన్ని పరిశీలించుకుంటే అది ఏకవాక్యత మీకు ఎప్పుడు సిద్ధిస్తుంది ఏకత్వ ప్రతిపాదకమైతేనే ఏకవాక్యత సిద్ధిస్తుంది అది ఆ వాక్యం నేను కథ చెప్పాను అనుకోండు అక్కడున్న వాక్యాన్ని మీకు నేను వ్యాఖ్యానం చేసి చెప్పాను ఇప్పుడు చూసుకోండి అంశాది శృతి స్మృతివాదములు ఏకత్వార్థా అవి ఏకత్వాన్ని చెప్పడం కోసం వచ్చే తప్ప నతు భేదప్రతిపాదకా భేదాన్ని ప్రతిపాదించడం కోసం ఉద్దేశించేవి కావు ఎందుకంటే శృతి చెప్పదలుచుకున్న అర్థము వివక్షిత అర్థము ఉపనిషత్తు చెప్పదలుచుకున్న అర్థము ఏకత్వ అద్వైతము దానితోటి ఏకవాక్యత రావాలి ఈ ఈ దృష్టాంతాలు ఆ ఏకవాక్యత రావాలంటే మీరు భేదప్రతిపాదకములుగా వ్యాఖ్యానిస్తే ఏకవాక్యత కొరవడును అభేద ప్రతిపాదకమైన వాక్య దృష్టాంతమైన కనుక తెలుసుకున్నట్లయితే ఏకవాక్యత చక్కగా తుదురుతుంది ఈ విషయాన్ని మేము ఇది ఎవరిలో చెప్పి ఉన్నాము శంకరులు పాపం ఎంతో ఓపిక్గా అలాగే చెప్పుకుంటూ వస్తారు వివక్షితార్థము అంటే వివక్షిత అద్వైత రూప అర్థ ఆత్మ స్వరూపము అద్వయము అనేది చెప్పగోరిన అర్థము శృతి చెప్పేటువంటి అర్థం దానికి తగ్గట్టుగా మీరు దృష్టాంతాలని అన్వయించుకోవాలి కానీ దృష్టాంతాలని విరిచి వాటిని పీకి ఇటు పీకి అటు పీకి ఆ దృష్టాంతాలను భేద ప్రతిపాదకములుగా వాటిని వివరించి పెట్టుకోవడము అది శృతి యొక్క తాత్పర్యానికి విరుద్ధమే అవుతుంది ఇదంతా కూడా నేను ఇదివరకు చెప్పినాము నేను అనేకసార్లు క్లాసులో అంటే అన్ని సిమిలర్ ఐటమ్స్ చెప్తూ ఉంటారు సో దట్ అది మనస్సుకి బాగా వస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించినప్పుడు భారతీయ సమాజంలో హిందువులు క్రిస్టియన్లు ముస్లిమ్స్ ఇలాంటి భేదాలు లేవు ఆయన భగవద్గీత చెప్పినప్పుడు ఇలాంటి భేదాలు లేవు ఆయన చెప్పినప్పుడు ఆయన స్వధర్మే స్వధర్మము పరధర్మము అన్నప్పుడు స్వధర్మం అంటే ఈ ఫలానా పరధర్మం అంటే ఇంకోటి అనే మనం ఇలా వ్యాఖ్యానాలు చేస్తే మనం చేయొచ్చు తప్పేం కాదు కానీ శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఈ భేదాలు లేవు ఓకే నెంబర్ వన్ శంకరులు ఉపనిషత్తులను భాష్యం రాసిన సందర్భంలో ఉపనిషత్తులలో అద్వైతం తప్ప మరేమీ లేదు తర్వాత శంకరులు భాష్యాలు రాసినప్పుడు శైవ వైష్ణవ అనే విభాగం లేదు ఆ విభాగమే లేదు మీకు ఈ ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అనేవి శైవ వైష్ణవ విభాగాలతో పాటుగా పుట్టుకొచ్చే ఇవన్నీ కూడా ఆఖరికి ఈ అద్వైతం చదువుకున్న కూడా వీళ్ళు కూడా అద్వైతం యొక్క తత్వాన్ని సరిగ్గా తెలుసుకోకపోవడం మూలంగా వీళ్ళు కూడా కర్మా ఉపాసనల్లో తలమునకలైపోయిన కారణంగా అద్వైతం అంటే శైవము ద్వైతం అంటే వైష్ణవము అనే దృష్టికి వీళ్ళు సపోర్టింగ్గానే బిహేవ్ చేస్తారు అద్వైతం అంటే శైవం ద్వైతం అంటే వైష్ణవం అలా అవును కరెక్టే వీళ్ళని చూస్తే అదే కరెక్ట్ అనిపించి బిహేవ్ చేస్తారు కదా వెరీ అన్ఫార్చునేట్ శంకరులు భాష్యాలని స్టడీ చేసి ఆయన ఉపనిషత్తుల అధ్యయనం చేసిన రోజుల్లో ఉపనిషత్తులలో ద్వైతమా అద్వైతమా అనే ప్రశ్నే లేదు ఉపనిషత్తులంటే అద్వైతమే కర్మకాండలో ద్వైతం ఉంది ఉపాసనల్లో ద్వైతం ఉంది తప్ప ఉపనిషత్తులంటే అద్వైతమే దీని మీద స్వామి రంగనాథానంద వీళ్ళు చాలా బాగా రాసుకొచ్చారు ఆ డెవలప్మెంట్ ఆఫ్ ద లిటరేచర్ని స్వామి రంగనాథాలంలో చాలా బాగా పరిశీలించారు ది ఎస్ఎంస ఉపనిషత్స అనేది ఆయన పెద్ద పెద్ద గ్రంథాలు రాసిన దాంట్లో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఆ మాట చెప్తున్నారు శంకర్ సర్వోపనిషదాం పరమాత్ పరమాత్మైకత్వ జ్ఞాపన అది గివెన్ అది దట్ ఈజ్ గివెన్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ అనమాట అథిమర్థం తత్ప్రతికూల అర్థ విజ్ఞానాత్మభేద పరికల్ప్యత ఇది ఓ పూర్వపక్షం కాబట్టి ఉపనిషత్తులన్నిటికీ పరమాత్మ యొక్క అద్వయతత్వాన్నే బోధించుట తాత్పర్యమై ఉండగా అది దట్ ఈస్ గివెన్ దట్ బీన్ సో మరి ఈ విజ్ఞానాత్మను ఎప్పుడు ఉన్నాడని వీడు కర్తని భోక్తని పుణ్యకర్మలను చేస్తే సుఖాన్ని పాపకర్మలను చేస్తే దుఃఖాన్ని వీడు అనుభవిస్తాడని అలాంటి ఒక విజ్ఞానాత్మ యథార్థంగా సపరేట్గా ఉన్నట్లుగా ఎందుకు కల్పించడమైనది అని ఒక ప్రశ్న లేవనెత్తాడు అసలు అలాంటి విజ్ఞానాత్మ లేడని చెప్పేస్తే వదిలిపోతుంది కదా అసలు ఎందుకు పెట్టారు ఈ విజ్ఞానాత్మని అనే ప్రశ్న ఇది ద్వైతవాదులు ఈ పూర్వపక్షం చెప్పి అబ్బా నేనెంత గొప్ప పూర్వపక్షం చెప్పావుని అనుకుంటారు కూడా అది శంకరులు చెప్పిన పూర్వపక్షం అనేది సో కిమర్థం ఇప్పుడు ఎందుకు పెట్టావు నువ్వు ఈ విజ్ఞానాత్మని ఎందుకు కల్పించావు అంటే ఆ కిమర్థం అనే ప్రశ్న అభిప్రాయం ఏమిటంటే పరమాత్మ అద్వయమైనప్పుడు మళ్ళీ ఒక విజ్ఞానాత్మ కర్త భోక్త సంసారి అని కల్పించటం అన్యాయం కదా తప్పు కదా అది అది తప్పై ఉండగా నువ్వు అటువంటి కల్పన ఎందుకు చేశావు అని ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం ఉపనిషత్తులన్నింటికి పరమాత్మతో జీవుని ఐక్యమును బోధించుటయే తాత్పర్యమైనతో అంటే ఐక్య జ్ఞానములకు విరుద్ధమైన విషయము అనగా విజ్ఞానముడికి జీవుడు పరమాత్మ భిన్నుడు అనే విషయము ఎలా కల్పించబడుతున్నది ఎందుకు కల్పించాలి అలాగే అద్వయ ఆత్మతత్వమే సత్యమైనప్పుడు అటువంటి అసలు విజ్ఞానాత్మ ఎందుకు కల్పించాల్సి వచ్చింది ఎందుకంటే విజ్ఞానాత్మ తత్ప్రతికూల ఆ ఏకత్వానికి విరుద్ధమైనటువంటి భేదాన్ని పట్టుకొచ్చేటువంటి విజ్ఞానాత్మని ఆ విజ్ఞానాత్మ భేదాన్ని ఎందుకు కల్పించినట్టు అని ప్రశ్నను ఒకదాన్ని లేవనెత్తారు లేవనెత్తి దాని మీద విచారాన్ని మొదలుపెడుతున్నారు అంటే పెద్ద పూర్వపక్షాలు చాలా పెద్ద పూర్వపక్షం దాని మీద సిద్ధాంతం తర్వాత వస్తుంది ఓకే ముందు ఆ పూర్వపక్షాన్ని మనం అంటే ద్వైతులు మహోల్లాసంగా అధ్యయనం చేయదగిన పెద్ద పూర్వపక్షం ఒకటి ద్వైత శాస్త్రం అంతా ఉపనిషత్తులు అద్వై ఆత్మతత్వాన్ని చెప్పే పక్షంలో ఈ విజ్ఞానాత్మ నేతానికి ప్రతికూలంగా ఎందుకు కల్పించినట్టు కర్మకాండ ప్రామాణ్య విరోధ పరిహారాయాేకే ఈ ప్రశ్నకి సమాధానంగా కొందరు ఇలా చెప్పారు ఏకే అంటే మీమాంసకులు ఇలా చెప్పారు ఏమనంటే కర్మకాండ వేదమేగా ఉపనిషత్తులు వేదమే కర్మకాండ కూడా వేదమే మనకి ఇదో సమస్య ఉంది ఇది ఇది గొప్పని మనం అనుకుంటాం సమస్యగా పరిగ పరిగణిస్తూ ఉంటుంది ఇప్పుడు అంతా వేదమే వేదము సూపర్ మార్కెట్ వంటిది అమ్మా నేనంటా ఇప్పుడు పెద్దలు అంటూ ఉంటే నేను మీకు చెప్తున్నాను సూపర్ మార్కెట్లో అన్నీ ఉంటాయి సూపర్ మార్కెట్లో అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల వస్తువులు ఉంటాయి ఒకే వస్తువులో లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు కూడా ఉంటాయి సూపర్ మార్కెట్లో అన్నీ ఉంటాయి సో ఇప్పుడు సూపర్ మార్కెట్లో మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కొన్నారనుకోండి చీపెస్ట్ దగ్గర నుంచి మంచి క్వాలిటీ వరకు ఉంటాయి ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్ కావాలంటే అది ఉంటుంది వేదంలో కూడా అలాగే కర్మకాండను ఒకటి ఉండే దాంట్లో కర్మలు ఉన్నాయి అన్ని అభిచార కర్మలతో సహా అన్ని కర్మలు ఉన్నాయి ఈ కర్మకాండలు ఈ కర్మకాండ వేదము వేదం ప్రమాణము ఇప్పుడు ఇది అందుకే దాన్ని మీరు యూ కెనాట్ స్టెప్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రక్చర్ ఉండండి ఈ పార్ట్ సరిగ్గా లేదని అన్నాే ప్రమాణము మీమాంసకుడు వేదం ఊ అంటే ఊ ఆ అంటే ఆ ప్రమాణము నువ్వు దాంట్లో ఈ విజ్ఞానాత్మ భేదం కల్పితము అది తప్పు అంటే ఆ విజ్ఞానాత్మ భేదాన్ని పురస్కరించుకుని వచ్చిన కర్మకారుడికి విరోధం వస్తుంది అది అప్రమాణం అయి కూర్చుంటుంది అటువంటి అప్రామాణ్యం వేదానికి రాకూడదు దాన్ని పరిహరించడం కొరకై విజ్ఞానాత్మ భేదాన్ని మనం చెప్పి తీరాలి ఎందుకంటే విజ్ఞానాత్మ భే భిన్నం కాకపోతే విజ్ఞా పరమాత్మ కంటే భిన్నంగా విజ్ఞానాత్మ అనేవాళ్ళు లేకపోతే ఈ కర్ కర్మలు ఎవరు చేస్తుంది ఎవడి కోసం ఈ కర్మలు కర్మ చేయాలి స్వర్గానికి స్వర్గానికి పరమాత్మ వెళ్తాడా విజ్ఞానాత్మ వెళ్తాడా పరమాత్మ ఎందుకు స్వర్గానికి వెళ్ళడం విజ్ఞానాత్మ ఇప్పుడు నారాయణ యాగం చేసి వైకుంఠానికి ఎవరు వెళ్ళాలి నారాయణుడు వెళ్ళారా వీడే నారాయణుడు అయినప్పుడు వీడే నారాయణుడు అన్నప్పుడు ఈ నారాయణ యాగం చేసి స్వర్గానికి వెళ్ళడానికి నారాయణ చేయడం అది నారాయణుడి కంటే వేరే భిన్నంగా వీడు ఉంటే వీడు నారాయణ యాగం చేసి వైకుంఠానికి వెళ్ళాలి ఏమిటి అద్వైతం ఇలా ఉంది అని చూడండి ఈ పూర్వపక్షాలు ఎలా వస్తాయి దాన్ని వివరిస్తున్నారు కర్మ ప్రతిపాదకానికి వాక్యాన్ని అనేక క్రియాకారక ఫలభోక్తృకర్తాశ్రయాన్ని ఇప్పుడు కర్మను బోధించే వాక్యాలు ఉన్నాయి హీ అంటే ఎలా అనగా బికాజ్ కర్మను బోధించే వాక్యాలు ఉన్నాయి ఎలాగా దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామం విజేత తాండ్య బ్రాహ్మణుల నుంచి వచ్చింది ఆ వాక్యం దర్శపూర్ణమాసంలోనే ఇష్టలు చేస్తే స్వర్గాన్ని పొందవచ్చు కాబట్టి స్వర్గాన్ని కోలుకునేవాడు దర్శపూర్ణమాసం చేయాలి ఈ వాక్యం ఉంది ఇప్పుడు ఈ వాక్యంలో కాబట్టి జగత్ అనేది ఏదీ లేదు అంతా పరమాత్మే విజ్ఞానాత్మ అనేవాడు ఎవడూ లేడు అంతా పరమాత్మే అంటే ఈ వాక్యం కుదురుతుందా కుదవు ఈ వాక్యం కుదరాలి అంటే కుదరడం అంటే యుక్తియుక్తంగా పొసగాలి అంటే ఏమవ్వాలి జగత్తు వేరే ఉండాలి దేవుడు వేరే ఉండాలి దేవుడు మాట వాట జగత్తు వేరే ఉండాలి స్వర్గం వేరే ఉండాలి భూలోకం వేరే ఉండాలి విజ్ఞానాత్మక భిన్న భిన్నాలుగా ఉండాలి ఈ విజ్ఞానాత్మకి మనస్సు ఉండాలి ఆ మనస్సులో కోరికలు ఉండాలి ఆ కోరిక స్వర్గాన్ని గురించి ఉండాలి లేకపోతే వాక్యం వేస్తూ ఉంటుంది తర్వాత ఆ ఇష్టి చేయాలంటే పూర్ణిమ ఉండాలి అమావాస్య ఉండాలి దర్శేష్టి అష్టమి నాడు చేయకూడదు పూర్ణిమ నాడు అమావాస్య నాటే చేయాలి పంచాంగం మాకు అక్కర్లేదు నాకు మళ్ళా కుదరదు పంచాంగం అవసరం పంచాంగం క్యాల్కులేషన్స్ అవసరం మరి వీళ్ళు దగ్గరడుకుంటున్నారు కదా అంటే మరి నువ్వేదో ఒక పంచాంగానికి కట్టుబడి ఉండడం అవసరం ఇదంతా అయిన తర్వాత రుక్లిక్కులు ఉండాలి పదార్థములు ఉండాలి కర్త కర్మ కరణము హోమం చేయాలి దధి హోమం చేయాలంటే దధే హోమం చేయాలి తప్ప నెయ్యి హోమం చేయకూడదు ఇన్ని భేదములు ఉండాలి ఈ భేదములన్నీ ఉంటేనే ఆ కర్మ ప్రతిపాదక వాక్యము పొసము ఆ భేదాలు అనేకములైన క్రియలు వాటికి కారకములు కారకములు అంటే కర్త కర్మ కారణము సంప్రదానము అపాదానము ఆధారము ఇది ఈ కారకము ఏమంటాయి ఈ కారకములు ఇప్పుడు అగ్నియ స్వాహ అంటాడు అగ్నిదేవత కొరకు సమర్పిస్తున్నాను అంటాడు అని అగ్నిదేవతకు నమస్కారం నమస్కారం ఇప్పుడు అగ్నిదేవత వీడు ఒకటే అయితే మరి ఎందుకది వీడు కర్త ప్రథమ కారకం అగ్నిదేవత చతుర్థీ కారకం తేడా ఉండద్దు మరి కాబట్టి తర్వాత ఫల కర్తం ఫలం ఉండాలి ఆ ఫలాన్ని భోగించే భోక్త కర్త అవ్వాలి ఇన్ని భేదము ఉంటేనే కర్మకాండ అనేది పోసగుతుంది విజ్ఞానాత్మ భేదాభావేహీ అసంసారిణ ఏవా పరమాత్మన ఏకత్వే సపోజ్ విజ్ఞానాత్మ భిన్న భిన్నం కాదు విజ్ఞానాత్మకి పరమాత్మకి భేదం లేదు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు పరమాత్మ అసంసారి పరమాత్మ సంసారి కాదు అని మీరు ఏకత్వాన్ని స్వీకరించే పక్షంలో ఏకత్వే అటువంటి ఏకత్వాన్ని మీరు స్వీకరించినట్లయితే అయితే ఏమిటవుతుంది ఏకత్వం అంటే అద్వైతత్వే అర్థం అద్వైతమే సత్యమని మీరు స్వీకరిస్తే కథం ఇష్టఫలాసు క్రియాసు ప్రవర్తయేయ అనిష్ట ఫలాభ్యోవా క్రియాభ్య నివర్తయేయ విజ్ఞానాత్మ అనేవాడు వేరే లేడు ఉన్నది పరమాత్మే ఆ పరమాత్మకి సంసారం లేదు ఆయన అసంసారి ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంకా విజ్ఞానాత్మ అనేవాడు ఎవడూ లేడు అని మీరు డిక్లేర్ చేసి ఈ మంచి కర్మ ఇది విహిత కర్మ దీన్ని చేస్తే పుణ్యం వచ్చి నీకు ఫలం మంచి ఫలం వస్తుంది ఎవడికది ఎవడు చేయాలి పరమాత్మ ఆయన మంచి కర్మ చేసి పుణ్యం సంపాదించుకున్న సుఖాన్ని పొందాలా పరమాత్మ సంసారే కాదుగా ఇది పాపపు పని పాపకర్మ ఈ పాపకర్మ చేస్తే దుఃఖం వస్తుంది కాబట్టి చేయొద్దు ఎవడు మానేయాలి పరమాత్మ మానేయక్కర్లేదుగా ఆయన ఏక అసంసారి కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా లేరను మీరు అనుకు మీరు డిక్లేర్ చేసి కూర్చుంటే ఈ మంచి కర్మలను చేసి పుణ్యాన్ని పొంది సుఖాలను ఎవళ్ళు అనుభవించాలి ఈ పాపకర్మల్ని మానేసి దుఃఖం నుంచి ఎవళ్ళు విముక్తులు కావాలి విజ్ఞానాత్మలు భిన్నంగా లేకపోతే ఎలాగే అద్వైతాం అర్థం లేని అని పూర్వపక్షం కస్యవా బద్ధస్య మోక్షాయ ఉపనిషదారభ్యేత అసలు పోనీ కర్మకాండ కుదరదు పోనీ ఉపనిషత్తే నాకు కుదురుతుందా ఇది కుదరదు ఎందుకని ఉపనిషత్తు మీరు ఎందుకు ప్రారంభం చేశారు మోక్ష శాస్త్రము ఎవరికి మోక్షం బుద్ధుడికి మోక్షం బుద్ధుడు లేడుగా ఉన్నది పరమాత్మ ఒక్కడే ఆయన నిత్యముక్తుడు అసంసారి బుద్ధుడు ఇంకా విజ్ఞానాత్మ వేరే లేడు కాబట్టి వేరే విజ్ఞానాత్మే లేకపోతే బుద్ధుడే లేకపోతే ఈ మోక్షశాస్త్రం ఎవరికి ఏ ఎవరి కోసం మోక్షశాస్త్రం కాబట్టి ఉపనిషత్తు కూడా వ్యర్థమే అరమాత్మైకత్వవాదిపక్షే కస్మై ఉపదేశ కదేశగ్రహణఫలం కాబట్టి విజ్ఞానాత్మ పరమాత్మ ఒక్కటే అయితే ఆత్మ ఒక్కటే అనే అద్వయ అద్వైతవాదిని మేము ప్రశ్న వేసుకున్నాం ఏమిటంటే ఆ ప్రశ్న ఈ ఉపనిషత్తుని పాఠం చెప్పి వాడేవాడు పాఠం చదివి వాడేవాడు ఈ చెప్పును గురువు శిష్యుడు ఉపదేశం చేసేవాడు ఉపదేశం పొందేవాడు గురువు పరమాత్మే శిష్యుడు పరమాత్మే గురువు అసంసారీ శిష్యుడు అసంసారీయే ఇంకా ఎవడు ఎవడికి ఉపదేశం చేయాలి ఎవడు ఎవడి దగ్గర ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఉపదేశం పొందాలి ఏమయా ఈ అద్వైతం అని ఈ విధంగా ఒక పెద్ద దండయాత్ర అద్వైత వాదం లేదు ఇది రేపు నెక్స్ట్ క్లాసులో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఈ వాదం అంతా ఇదేదో బాగుందనుకున్నారు ఇదంతా కూడా ద్వైతవాదులు లేవనెత్తేటువంటి పరోపక్షము ఇదంతా కూడా అర్థం లేని పరోపక్షమే కానీ ఎలా అనిపిస్తుంది చూసారా ఎలా అనిపిస్తుందంటే చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొంచెం లోతులోకి వెళ్తే పేలపిండి జారిపోయినట్టునే జారిపోతుంది ఏమీ సారం లేని పరోపక్షం మీరు అది మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళండి అంతేగాని బాగుంది ద్వైతమే అనుకుంటుంది పూర్ణ పూర్ణ విధం పూర్ణ